తర్వాత ఈగోకి దేర్ ఈజ్ ద ప్రాబ్లం ఆఫ్ బికమింగ్ బికమింగ్ వెర్సెస్ బీయింగ్ ఇప్పుడు ఈగో ఉందనుకోండి చూస్తున్నాను నేను చూస్తున్నాను చూసిన వెంటనే అది నాకుంటే చాలా బాగుంటుంది అని మళ్ళీ కోరిక పుడుతుంది ఆ కోరికను తీర్చుకు మీకు యాక్షన్ మొదలు పెడతారు ఆ ఈగో మూమెంట్ అలా పోతూ ఉంటుంది ఈగోకి ఉండడం చేత కాదు అది ఉండలేదు అది ఏదో ఒకటి కొత్త కొత్త రంగులు పులుముకుంటూ కొత్త కొత్తలు సంపాదించుకుంటూ దీని నుంచి దానికి దాని నుంచి మరో దానికి మారుతూ ఉండడము ఈగో యొక్క లక్షణం వెర ఈగో చైతన్యంలో మీరు ఉన్నప్పుడు బీయింగ్ ఉండుతా అవడము కొంచెం సింపుల్ తెలుగు పదాల్లో చెప్తున్నా బీయింగ్ వర్సెస్ బికమింగ్ ఉండడము అవడము సో మీరు ఎవరినైనా ఒక ఆయన అడగండి ఎవండి మీరు ఉండాలనుకుంటున్నారా అవ్వాలనుకుంటున్నారా అని అడగండి ఆయన నేను అవ్వాలనుకుంటున్నాను అంటే సంసారం ఉండాలి అనుకుంటున్నాను అంటే జీవన్ముక్తుడా నేను గ్రాండ్ పా అని అవ్వాలనుకుంటున్నాను అయిపోయాడు సంసారం పడిపోయాడు గ్రాండ్ పా అవ్వాలనుకుంటున్నాను హీ ఈజ్ వెయిటింగ్ టు బికమ్ ఐ గ్రాండ్ పా అదే సంసారం ఉండడం అంటే ఎలా ఉంటుందో తెలుస్తుందండి ఉండడమే ఇంక దాంట్లో అవ్వడం ఏమి ఉండదు జస్ట్ బి మీరు దీని మీద యూ వర్క్ అందేస్తే అండ్ యూ ప్రూవ్ ఇట్ ఫర్ ఎవర్ స్టార్ మీరు ఉండాలి ఉండ ఉండుట అంటే ఉండుట అగుట ఏమి కాదు ఉండుతా మీరు అగుట అని పెట్టుకుంటే సంసారం మీకు టెన్షన్ వచ్చేస్తుంది మీరు విశ్రాంతిగా ఉండలే ఉండుట ఉండడమును అభ్యాసం చేయాలి ఈగో ఉండలేదు ఉండుట ఎందు ఈగో ఉండదు చైతన్యమే ఉండదు ఎందుకంటే ఈగో అంటే ఏదో ఒకటి డూయింగ్ అండ్ బికమింగ్ అండ్ అవన్నీ ప్రాసెస్లు పోతూ ఉంటాయి కాబట్టి ఆ ఈగోని తిరస్కరించి శుద్ధ చైతన్య రూపముగా నూడుత దృష్టే ద్రష్ట ఇత్యాదిన అలుప్త శక్తి స్వభావ అధిగత ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు కన్ను చూస్తోంది అన్నాడు నిజమే కన్ను చూస్తోంది కానీ కన్నుని అక్కడ శంకర్లో ఏమైనా వర్ణించారంటే అనిత్య దృష్టి అని వర్ణించారు ఎందుకంటే కన్ను ఓసారి చూస్తుంది ఇంకోసారి చూడండి ఒకప్పుడు కళ్ళలో లేకుండా చూసింది ఇప్పుడు కళ్ళలో లేకుండా ఏమీ చూడలేదు తర్వాత కళ్ళు పోసుకుంటే చూడండి ఒకసారి చూసింది ఇంకోసారి చూడండి తర్వాత చూసిన దాంట్లో చూసేటువంటి లక్షణం కూడా ఉంటుంది ఇది కన్ను కన్నుని ఏమన్నారు అనిత్య దృష్టి అన్నారు కన్ను వెనక్కలో చూపు అది నిత్య దృష్టి కన్ను జాగ్రత్త అవస్థలో ఉంటుంది అప్పుడు ఆ వెనకాల ఉండే చూపు చూస్తూనే ఉంటుంది కన్ను జాగ్రత్త అవస్థలోనే మూసుకున్నప్పుడు కూడా వెనకాల ఉండే చూపు చూస్తూ ఉంటుంది కన్ను నిద్రపోతుంది స్వప్నావస్థలో మనస్కే ఉంటుంది కన్ను నిద్రపోతుంది అయినా ఆ చైతన్యం ఆ స్వప్న ప్రపంచాన్ని అంతా కూడా సాక్షిలో చూస్తూ ఉంటుంది కూడా నిద్రపోతుంది నిద్రావస్థలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ సాక్షి చైతన్యము ఆ సర్వప్రళయమును అంటే మనస్సు ఇంద్రియములు అన్నింటి యొక్క విలీనమైన స్థితిని కూడా అలాగా నథింగ్ అని ఆ అభావాన్ని దర్శిస్తూ ఉంటుంది అలా దాన్ని అలుప్త శక్తి స్వభావ స్వరూప స్వభావ అంటే స్వరూప దాని స్వరూపం ఏటో తెలుసునా చూచు చూచే శక్తి దృక్శక్తి తెలుసుకునే శక్తి అయితే చిత్శక్తి వినే శక్తి అయితే శ్రవణ శక్తి దాని స్వభావం అది దాని స్వరూపము ఆ శక్తి ఆ శక్తి మటుకు ఎన్నడూ లోపించదు అని ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని ఇన్ని రకాలుగా ఇంతకు ముందు గడిచిన గడచిన బ్రాహ్మణాల్లో చెప్పి ఉన్నారు చూడండి ఎంత బాగా ఇచ్చారో ఆయన అవతారిక గడచిన బ్రాహ్మణముల స్థానములంతరీ కూడా మన ముందు పిండికృతం అంటే చక్కగా పిన్నలాగా చేసి ఎలా చేస్తారంటే వీళ్ళు కోవా చేస్తారు చూడండి లేటర్ పాలు పట్టుకొచ్చి దాన్ని మరిగించి మరిగించి మరిగించి ఇంత ఉండ కింద చేసిన ఈ చేతిలో ఆ రకంగా చక్కటి అవతారిక అది సంబంధ భాష ఈ పారాగ్రాఫ్లు కూడా నేను జాగెక్ట్గా ఆలోచించి చేశాను మీరు అది గమనించగలరు సస్య స్వరోపాధినిమిత్త సంసారర అనే మాటని చాలా కాషస్గా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది మీరు రెండో లైన్లో సర్వాంతర పర ఏవా అందు చూసారా అక్కడ పరా అంటే అతీతము ట్రాన్సెండ్ అనర్థం ఓకే ఇక్కడ పర అంటే ఇతరము అనర్థం పిడుక్కి బియ్యానికే మంత్రం పెట్టకూడదు ఇదే సంస్కృతము భాష్యము వేదాంతము ఏం పురాణ కాలక్షేపం కాదు రియల్లీ చాలా కాన్షియస్గా ఉండాలి సో తస్య అంటే అక్కడ ఉన్నది పరమాత్మయే పరమాత్మకి సంసారం ఏమిటండి తస్య అయితే పరమాత్మకి సంసారం అనే ఈ సమస్య ఎక్కడి పరమాత్మకి సంసారం ఉన్నది పరమాత్మ అంటే మరి ఈ సంసారం ఎక్కడి నుంచి వచ్చిందా లెట్ దట్ యోటో అకౌంట్ ఫర్ ఇట్ ఇప్పుడు ఉన్నతి త్రాడే అయితే ఫామ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయాలా అక్కర్లేదా చేయాలి కానీ మీకు బ్రహ్మసూత్ర అధ్యాస భాషలో పదిహేను పాఠం ఏమిటి ఉన్నతి త్రాడైతే ఫామ్ ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చింది ఎక్క ఉంటుంది ఫామ్ ఎక్క ఉంటే చెప్పుకున్నాం అంటే అన్యథాఖ్యాతి సఖ్యాతి అసఖ్యాతి అఖ్యాతి అనిర్వచనీయఖ్యాతి అని మొత్తం ఐదు ఖ్యాతులు ఆరు ఖ్యాతులు అక్కడ ఎకరం పెట్టారు ఏమిటి క్యాట్ అంటే అకౌంటింగ్ ఏమిటి అకౌంట్ దేనికి అకౌంట్ పాముకి అకౌంట్ పాముకి అకౌంట్ చెప్పాలి ఎందుకో తెలుసుకున్నాండి పాము అనుభవంలో ఉంది మీరు అనుభవానికి అకౌంట్ చెప్పకపోతే అదేం లేదా అంత యొక్క అనుభవం ఉందా లేదా యు కె డినై దాట్ పాము లేదని మీరు డెనై చేయగలుగుతారు కానీ పాము యొక్క అనుభవము లేదు అని డెనై చేయటం కుదరదండి సో దానికి అకౌంట్ చెప్పాలి అలాగే సంసారం అనుభవంలో ఉందా లేదా చెప్పిన ఇప్పుడు నువ్వు దేవుడు కాదురా నీవు దేవుడవు అన్నారు మరి దేవుడైతే నాకు ఈ సంసారపు దుఃఖం ఎందుకు వచ్చింది ఒకప్పుడు సుఖం కూడా ఉంటుంది అంటే చూడు అది స్వతహాగా ఉండి వచ్చి కాదు స్వతహాగా ఉన్నది కాకపోతే పై నుంచి వచ్చిందా వీడికి బుద్ధి స్వతహాగా పుట్టిందా లేకపోతే ఎవళ్ళైనా వీడిలో ప్రవేశపెట్టారా అంటే వీడికి స్వతహాగా పుట్టిన బుద్ధి కాదు ఇది వీడి దోస్తులతో కలిసి ఎక్కడాక్కడా తిరిగి నేర్చుకొచ్చినాడు అడో సిగరెట్ తాగుతున్నాడు సిగరెట్ తాగుతుంటే ఈ సిగరెట్ తాగాలనే బుద్ధి నీకే పుట్టిందా లేకపోతే నీకెవడైనా అంతగట్టాడా అంటే ఈ మధ్యన మా దోస్తులతో తిరిగాను అతన్ని చూసి నేర్చుకున్నాను శువరా దగ్గర చాకరణ జరిగి రోజుల్లో ఓ విద్యార్థి ఉండేవాడు అతను బాబులుగా రోజు పాఠాలకు వచ్చేవాడు ఆవేళ పొద్దున్న కూడా వాటాలకు వచ్చాడు అయితే పాఠాలకు వచ్చేవాడు పిలకలు వేసాడు పిలకలు వేయకుండా వాటాలకు వచ్చాడు మేమందరం ఇదే ఇలా రానిపించారు వచ్చాడు ఏమిటి పిల్లక లేకుండా ఆమె పిలక పాట ఏమిటో సుడికర్ అంటే తీయించేసానండి ఎందుకు తీయించేసావు రా నీకే పుట్టిందా లేకపోతే నీకు ఎవడైనా చెప్పాడా అంటే నాకు ఎవరో చెప్పారు ఆ భ్రమలో పడి తీయించేశాను నాకు పుట్టిన బుద్ధి కాదు సరే అయితే మంచిది రేపటి పాఠానికి రావాలనుకుంటున్నారా అని అనుకుంటున్నాను అయితే పోయి ఇంకా పోయి చదువు పోయి ఈ క్రాఫింగ్ అంతా తీసేసి ఇలాగా డెప్పలాగా పిలక పెట్టుకుని స్నానం చేసి వచ్చి మోం చేసి రేపటి నుంచి పధాన లేకపోలేక మీద చెప్పడం కుదరదు ఆ రకంగా అలా ఉంది మన పాపం సో ఈ బుద్ధి లీకే పుట్టిందా పై నుంచి వచ్చిందా ఈ సంసారం అంటే పై నుంచి వచ్చింది పరా ఉపాధి ఈ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి నిమిత్తం అంటే ఏటో తెలుసినా స్వతహాగా ఉంటే నిమిత్తం అంటారు పై ఆ పై నుంచి వచ్చినప్పుడు ఆ పై ఫ్యాక్టర్ ఉంటే ఉంటుంది లేకపోతే ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది హీటింగ్ చేస్తుంది ఈ ఎలక్ట్రిసిటీకి హీటింగ్ స్వతహాగా ఉందా మరో దాన్ని బట్టి వచ్చిందా స్వతహాగా లేదా స్వతహాగా ఉంటే ఈ వైర్లు అన్నీ కాలిపోవాలి మరో దాన్ని బట్టి ఓకే దాన్ని నిమిత్త అన్నారు అయితే ఇంకో ప్రశ్న ఆ వచ్చింది యథార్థంగా వచ్చేసిందా ఇంకా ఇంకా విడిపోయడానికి లేదు అన్న విధంగా వచ్చేసిందా లేకపోతే ఊరికే పై పైన వచ్చినట్లు కనబడుతాయనా అని ఇంకో ఇప్పుడు వస్త్రం తెల్లని వస్త్రం తీసుకుని రంగు నీళ్లలో ముంచి లేవనెత్తి ఆరేశారనుకోండి ఒక స్ఫటికాన్ని ఎర్రని పుష్పం పక్కన పెట్టారనుకోండి ఆ వస్త్రానికి ఎరుపు వచ్చింది ఈ స్ఫటికానికి ఎరుపు రంగు వచ్చింది ఇప్పుడు ఈ రంగు ఒకే రకం రంగు వచ్చినట్లా అయితే వేరువేరుగా వచ్చినట్లా వేరువేరుగా వచ్చింది వస్త్రానికి వచ్చిన రంగు ఇంక గట్టిగా వచ్చేసిందంటే ఇంకా ఆ ఈ జన్మలో అది రంగు వేరేది అదే ప్రసక్తే లేదు ఈ స్ఫటికానికి ఎరుపు రంగు రాలేదు వచ్చినట్లు అయించింది అంటే అతను మీరు ఆ పువ్వు తీసేస్తే ఎరుపు రంగు పోయింది అది ఎరుపు రంగు లేదు అలా కూడా ఉంటుందన్నమాట పైనుంచి వచ్చింది కానీ యథార్థంగా వచ్చిన పరిస్థితియా లేకపోతే యథార్థంగా రాకున్నా మనము అజాగ్రత్తగా చూసినప్పుడు ఆదమరిచి చూసినప్పుడు వచ్చినట్లు అనిపించిందే తప్ప యథార్థంగా రాలేదు ఆదమరిచి చూస్తే వచ్చినట్లు అనిపించింది అప్పుడు దాన్ని ఉపాధి అని కాబట్టి సంసారం ప ఇంకో దాని నుంచి వచ్చింది యథార్థంగా రాలేదు వచ్చినట్లు అనిపించింది అది ఉపాధి యథార్థంగా వస్తే అజ్ఞానం అంటు దాన్ని జ్ఞానం యథార్థంగా రాకుండా కల్పితమయ్యి వచ్చినట్లు అనిపిస్తే దాని అజ్ఞానము అంచేతనే ఉపాధి అజ్ఞానము ఈ రెండు మాటలు కలిసే ఉంటాయి ఉపాధి అంటే ఇంకా అజ్ఞానం ఉండాల్సిందే అజ్ఞానం అన్నారంటే ఉపాధి కాబట్టి ఇప్పుడు ఆత్మ చైతన్యము గలదు పుట్టుట గిత్తుట అనేవి ఎక్కడి నుంచి వచ్చే ఆత్మ చైతన్యానికి దేహాభిమానాన్ని బట్టి వచ్చేది చూడండి నేను దేహము అని అనుకుంటే పుట్టుట దిత్తుట తప్పదు నేను దేహము కాదు అని తెలుసుకుంటే ఆత్మస్వరూపంలో పుట్టుట దిట్టుట లేవు దట్ సింపులిటీ అది సంసారం అలాగే సుఖ దుఃఖాలు కూడా అలాగే మీకు సుఖ దుఃఖాల గురించి ఇప్పటి ముందో మాట చెప్పారు మళ్ళీ ఇంకోసారి చెప్తా మీ మనస్సులో ఒకసారి మీరు చూడండి మీ మనస్సును ఒకసారి మీరు చూడండి మీ మనస్సు లేనిపోని సమస్యలని చిక్కులను సృష్టించి పెడుతుందా చెప్పండి సో మనస్సుల్లో సృష్టించి పెడుతుంది అంటే లేనిపోయిన సమస్యలని సృష్టించబడుతుంది మనస్తే అలా సృష్టించబడింది ఇప్పుడు ఓహల్ ఊహలు మీరు మీకెవడో గుర్తు వస్తారు వాడు నా కుట్ర చేస్తున్నాను అని మీకు అనిపిస్తుంది ఏమండి వాడు కుట్ర చేసి ఇది మీ మనస్సు మీకు ఒక లేని సమస్యను సృష్టించి పెట్టారు మీరేం చేస్తారు ఇది మనస్సు సృష్టించిన సమస్య అనుకుంటున్నారా లేకపోతే ఇది నా సమస్య అనుకుంటున్నారా నా సమస్య అనుకుంటున్నారు దానివల్ల సంసారం వస్తుంది లేకపోతే వాడు కుట్ర కుట్ర వాడు వాడు మీద కుట్ర చేస్తున్నాడు అని మనస్సు చెప్తుంది చెప్పిన చూడు మీ గోడని కట్టి పెట్టు అని మీరు చెప్పారనుకోండి రావట్లో తెలిసినా కుంత శాంతంగా ఉంటారు ఇలాగ ఒక దృష్టాంతం రెండో దృష్టాంతాలు కాదు అలాగే అనేక దృష్టాంతాలు అలాగే మనస్సులో మెదులుతూనే ఉంటారు మీరు న్యూస్ పేపర్ చదివారు అనుకోండి మీరు మామూలుగా టిఫిన్ చేశారు కాఫీ తాగాలు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు కదా మీకు కానీ ప్రపంచానికి కానీ వచ్చిన ముప్పేమీ లేదు కదా కాదు ఇంట్ పేపర్ తీసిన వెంటనే ఐదు నిమిషాలు అయ్యేప్పటికీ ఈ ప్రపంచం తగలబడిపోతుంది ఇది ఎవరికి పోతుందో తెలియకుండా ఉన్నది అని ఒక బెంగా మీకు నిర్మాణం అవుతుంది ఈ బెంగ ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు నిర్మాణం చేస్తుంది కాబట్టి చూడండి మీ మనస్సుని మీరు పరిశీలించటం అభ్యాసం చేయండి అది ఇలా మీరు పరిశీలిస్తూ మీకు కొన్ని స్టెప్స్ వస్తాయి మొదట ఏం చేస్తుందంటే ఈ సమస్యలన్నింటినీ మనస్సు సృష్టిస్తోంది అనే ఒక ఇన్స్కైట్ మీకు తెలుస్తుంది ఈ యథార్థంగా ఉన్న సమస్యలు కావు ఈ మనస్సు సృష్టిస్తోంది అనే ఇన్స్కాయిట్ మీకు తెలుస్తుంది ఏమండి రెండవది ఇంకో ఇంకొంచెం అలా పరిశీలిస్తూ ఉండాలి సమస్యను పరిశీలిస్తూ అది సమస్యను సృష్టించడం ఆరంభించగానే మీకు అర్థమై ఓర్జీ వస్తుంది ఇది అప్పుడే మొదలుపెట్టింది అది మీకు తెలుసుకోండి తెలిసిపోతుందంటే తెలిసిపోయిన వెంటనే మీకు అక్కడే గ్యాప్ వచ్చేసింది మీకు సమస్య ఏమవు కాబట్టి ఇప్పుడు మీరు కార్లో వెళ్తూ ఉంటారనుకోండి ట్రాఫిక్ ఆగిపోతుంది ట్రాఫిక్ ఆగిపోయిన వెంటనే మనస్తేమవుతుందో తెలిసినా ఈసారి ఈ సికింద్రాబాద్ స్టేషన్ పదేళ్ల నుంచి ఉంది ఆ దేశం వచ్చి వెళ్ళింది అయినా ఈ స్టేస్ ఏం బాగుపడలేదు ఇప్పుడు ఎవరు నిలిచారో నాకు గుర్తులేదు వీళ్ళు ఇది నెగ్గుతారు తప్ప ఏమీ చేయరా ఇంతది గోడని సృష్టిస్తుంది గమనించారా కానీ మీరు కనుక మనస్సుని పరిశీలించడం అభ్యాసం చేస్తే ట్రాఫిక్ రాగానే ఆ సికింద్రాబాద్ స్టేషన్ రాగానే ఇది సృష్టించడం మొదలుపెట్టగానే ఇది స్టాప్ ఇట్ నా ఎవ్రీథింగ్ ఈజ్ పాయింట్ యోగా మూవ్ అవుతోంది సరగా జస్ట్ బీ విని అంట ఇప్పుడు వెళ్ళిపోయి భోజనం ఐదు పది నిమిషాల్లో తేడా ఏమీ పడదు జస్ట్ బి అని మీరు మనస్సుకి చెప్పగలుగుతారు చెప్తే అప్పుడు మనస్సు కామైపోతుంది దీన్ని బట్టి మీకేం తెలిసింది మనస్సుని పరిశీలించటం మీరు అభ్యాసం చేస్తే ఆ మనస్సు కల్పించేటువంటి సంసారం మీకు తొలగిపోతుంది మీరు బాగా అభ్యాసం చేస్తే పూర్తిగా తొలగిపోతుంది కొంచెం అభ్యాసం చేస్తే కొంచెం తొలగిపోతుంది ఏ మేరకు అభ్యసిస్తే ఆ మేరకు పోతుంది ఎందుకంటే మనస్సుతో మమేకమవడం వల్ల వచ్చిన సంసారం అంటే మరి నా మనస్థే కదా అదే పొరపాటు నా కాదు మనస్సు నా మనస్సు కాదు మనస్సు నా దేహము కాదు దేహము నా మనస్సు కాదు మనస్సు నిజానికి అంతకంటే కూడా ముందు నా ఇల్లు కాదు ఇల్లు నా పిల్లలు కాదు పిల్లలు ఏమంటే నా పిల్లలకి పిల్లలకి తేడా ఏమిటి ఇప్పుడు నా పిల్లలు అంటున్నావిడ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది నా పిల్లలు కాదనుకున్న ఆయామో వంట చేసి వాళ్ళకి తినిపిస్తూ ఉంటుంది ఏమిటి తేడా ఉంటే నా నాకు ఏమిటి కాబట్టి పిల్లలు చెట్టు నా చెట్టు కాదు చెట్టు తోట నా తోట కాదు తోట రూపాయల కట్ట నాది కాదు రూపాయల కట్ట నాది కాదు రూపాయల కట్ట నాది కాదు అయిపోయిందంటే సంసారం అవతలకి పోతుంది కాబట్టి సంసారము మీ స్వరూపంలో లేదు నెంబర్ వన్ స్వరూపంలో రాకపోతే మరి అనుభవంలో ఉంది అనుభవంలో ఉంది ట్రూ అనుభవంలో ఉంది స్వరూపంలో లేదు మరి హౌ డూ అకౌంట్ ఫర్ ఇట్ నిమిత్త మరి ఇతరుణ్ణి ఇతరము నుంచి దీనికి వచ్చింది మరి వచ్చింది కదా వచ్చేసింది మరి నాది అయింది కదా కాదు యథార్థంగా రాలేదు అజ్ఞానాన్ని బట్టి వచ్చింది ఇతర నుంచి వచ్చిందన్నావు మళ్ళీ ఇప్పుడు ఇతర నుంచి వచ్చిందని మళ్ళీ అజ్ఞానం నుంచి వచ్చిందంటావేమయ్యా ఆ ఇతరము ఉపాధి ఇది విషయం ప్రస్తే పరోపాధి నిమిత్త సంస ఈ ఒక్క మాట తెలిస్తే ఎవరో అన్నారు ఇప్పుడు మీకు సంసార దుఃఖం ఉన్నది ఎవరిని శంకర భాష్యం జరిగితే పోతుంది అందరి పోతుంది మీరు తెలుసుకుంటే పోతుంది తాయిత్ కడితే పోతుందాబు తెలుసుకుంటే పోతుంది కాబట్టి చూడండి అంత భాగ సర్వ ఇంక దృష్టాంతం యథా రజ్జు సరసృష్టికా గగనాది సర్పోదక రజతమినత్వాది పరాధ్యారోపణ నిమిత్తమేవా దృష్టాంతం భాష్యంలో ఇలాంటి ప్రత్యేక పెద్దపంత సమాసాలు ఉంటాయి రజ్జు ఉన్నది అక్కడ సర్పం వచ్చింది ఉన్నది రజ్జు రజ్జు ఉన్నందు సర్పము పోషకము పోషకము అంటే చవితి నేల ఎడారి ఇసుక నేల అక్కడ ఏమి వచ్చింది ఉదకం నీరు వచ్చింది క్షుప్తిక అంటే ఆలుచిప్ప అక్కడే వచ్చింది రజతం వెండి వచ్చింది సో గగనము అంటే ఆకాశము అక్కడ ఏమొచ్చింది నల్ల నీల వర్ణము మలిన అంటే రంగు రంగు వచ్చింది మలినం ఉంటే రంగు వచ్చింది ఆకాశానికి రంగు వచ్చింది ఆది ఇప్పుడు రజ్జునందు సర్పం ఎలా వచ్చిందో తెలిసిన అక్కడ ఉన్న సర్పం కాదండి అక్కడ లేని సర్పాన్ని దాని మీద అధ్యారోపణం చేయడం కారణంగా వచ్చింది యథార్థంగా అక్కడ లేదు అధ్యారోపాన్ని బట్టి వచ్చింది అలాగే చలికి నేలను చూసి లేకపోతే ఇసకనేలను చూసి నీటిని మీరు అధ్యారోపణం చేయబట్టి అక్కడ నీరు కనపడింది తప్ప అక్కడ యథార్థంగా నీరు లేరు అలాగే ఆల్చిప్పను చూసి అంటే ఇప్పుడు నీటి నేలలో నీరు ఎవరికి కనపడుతుంది దప్పిక వారికి కనపడుతుంది అలాగే రజ్జువులో సర్పణ వాళ్ళకి కనపడుతుంది భయోభయస్వభావం కలవడానికి కనుక మీరు గమనించేవాళ్ళు ఏదో జనులు అంతటా సర్పాన్ని చూస్తారు ఎస్ఈ సర్పెన్స్ ఎదురువే శంకరులు ఈ దృష్టాంతాన్ని పదే పదే కోర్టు చేయటంలో ఉండే రహస్యం ఏమిటంటే లౌకికులు వైదికులు కూడా అంతటా సర్పాలని చూస్తూ ఉంటారు ఇప్పుడు మీకు మీ బాగుమూర్తిని చూసిన వెంటనే మీరెదో ఎసరు పెట్టిట్లా ఉన్నాడని అనిపించిందనుకోండి సపోర్ట్ దాట్ ఈస్ కాల్డ్ You are seeing? అలాగే మీ బాస్ని చూసిన వెంటనే వీడు ప్రమోషన్ ఇవ్వట్లేదు వీడికి నేను ఇంటే ఇష్టం లేదు అన్నారంటే యూఆర్ సీయింగ్ సర్క ఒక ఆయన నాతో అన్నారు అమెరికాలో ఏటో ఇక్కడ రేసిజం పెరిగిపోయింది అన్న నేను చెప్పాను చూడు అమెరికా కొత్తగా వచ్చిన వాడికి చెప్పి కథను నాకు చెప్పకు ఎందుకంటే నువ్వు ఇండియా వెళ్తే రెలిజియన్ క్యాస్ట్ క్రీడ అన్ని రకాలుగాను చూస్తూ ఉంటారు వీడి మనవాడ బివాడ అని అన్ని రకాలుగాను చూస్తూ ఉంటారు అలాగే హ్యాండిల్ చేస్తూ ఉంటారు ప్రతి ఆఫీసులోనూ ఇదే పని యూనివర్సిటీకి వెళ్తే తిరుపతి యూనివర్సిటీకి వెళ్తే రెడ్డి కమ్మ దెబ్బలాట్లు అని ఎవరో చెప్పారు వేరే అమెరికాలో ఇవేమీ ఉండవు నువ్వు సర్పాన్ని చూసుకున్నావని నేను చెప్పాను అని నేనన్నా అంటే అతను అన్నాడు సర్పాంత్ని చూడవేటండి దీని పేరే సర్పాన్ యు ఆర్ సీయింగ్ ఏ సర్పెంట్ రేసిజం అనే సర్పెంట్ని యు ఆర్ సీన్ అంతేనంటారు అవును యు ఆర్ సీయింగ్ ఏ సర్పెంట్ కాళ్ళు రేసిజం దెర్ ఈజ్ నో రేసిజం ఒకవేళ ఉంటే ఉంటుంది అభిప్రాయం నేను ఐఎమ్ నాట్ డిస్కసింగ్ దట్ సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ రేసిజం ఉంటే ఉంటుంది నీ నీ ప్రోగ నీ పురోగతిని ఆపదు ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చావు రేసిజం ఉంటే వాళ్ళ రాగలుగుతావు ఇక్కడికి వచ్చావు ఇక్కడ పెద్ద ఉద్యోగం చేస్తున్నావు విశాలమైన గృహంలో మకాన్ని చేసుకున్నావు కాబట్టి రేసిజం ఉంటే ఇవన్నీ ఎలా చేయగలుగుతావు నువ్వు కాబట్టి రేసిజం లేదు నువ్వు సరిగ్గా కష్టపడి పనిచేసుకో దురాశ తగ్గించుకో దీ మో దీ దీ యాటిట్యూడ్ పక్కన పెట్టి బియ్యం అని అభ్యాసం చేయి కర్మయోగాన్ని అభ్యాసం చేయి అప్పుడు నీకు సర్పాలు కనపడడం మానేస్తాయి అంతవరకు నీకు ఎటు చూసినా సర్పాలే ఇటు చూస్తే ఓ సర్పం అటు చూస్తే ఓ సర్పం జ్ఞానమా ఓ సర్పం భావం వరది మరో సర్పం పట్టింటి వాడు ఇంకో సర్పం ప్రతివాడు సర్పమే మీరు ఎక్కడైనా భయపడ్డారంటే గది సీఎ సర్పెంటుదే అది ఆ దృష్టాంతం యొక్క అభిప్రాయం అంచేతనే ఇప్పుడు ప్రయాణానికి వెళ్తున్నారనుకోండి ప్రయాణానికి వెళ్ళేప్పుడు ఏం ప్రార్థనలు చేయాలి గణేష ప్రార్థన అంత చేయాలి ఎందుకని విఘ్నాలు తర్వాత మార్గ బంధు ప్రార్థన ఒకటి చేయాలి ఎందుకంటే మార్గంలో ఎవడైనా మీదపడి కొట్టి మగ్గి చేసి డబ్బులు పట్టుకుపోయే ప్రమాదం ఉంది తర్వాత సర్ప ప్రార్థన చేయాలి ఎందుకంటే పుట్రా పురుగు పుట్ర ఉంటాయండి పల్లెటూరులో నడిచి వెళ్తుంటే పురుగు పుట్ర ఉంటాయి తర్వాత సర్ప చేయాలి ఇది వెళ్ళాలి ఎన్ని చూసినట్టే ఇక్కడికి రెండు సర్పాలు చూసినట్టు దిస్ ఈజ్ హౌ మేక్ అవర్ లైఫ్ డిఫికల్ట్ నేనేమంటానంటే డోంట్ సీ ఎ సర్పెంచ్ ఎనిగా డోంట్ సీ సర్పెంచ్ ఈ సర్పెంచ్ చూసే బుద్ధిని మనం మార్చుకోవాలి సీ సర్పెంచ్ దనుక అలా చూస్తూ ఉంటాం మనం అది మనం మన భయస్వభావం అది తర్వాత రజు సర్ప ఊష ఉదత దప్పిక కొన్నవాడు అదే దృష్టాన్ని సుప్తిక రజత గ్రీడ్ గ్రీడ్కి దృష్ట మీకు వెండి ఎందుకు కనపడుతోంది ఇప్పుడు వెండిని చూస్తున్నాడు మీరు జనులు వెండిని చూస్తూ ఉంటారు మొన్న నేను మా వాచ్మెన్ దగ్గరికి ఏమ పైసలు తీసు పైసలు ఇవ్వాలి అతనికి మెయింటెనెన్స్ ఛార్జీలు వస్తా అన్నావు రాలేదు ఏమిటి అంటే శుక్రవారం కదా మీరు ఇస్తారో ఇవ్వరు అని అంటే నేను అన్నాను అలా అంటున్నా అయితే శుక్రవారం ఇవ్వలే ఇవ్వరు సార్ ఇక్కడ అంటే మేము వెళ్ళామనవసరం అక్కడ వచ్చేసాయనిచ్చేసాను నేను అప్పుడు అతను అతను నన్ను అడిగాడు ఏమన్నా శుక్రవారం నాడు ఇవ్వచ్చున్నాను అడిగి ఇవ్వచ్చు కానీ ఇవ్వాలి ధనము మూటగట్టడము సంసారం ధనాన్ని వదిలించుకోవటం ఫ్రీడమ్ కాబట్టి శుక్రవారం మనం ఏం చేయాలి మంచి పని చేయాలి మంచి పని అంటే ఈ షుడ్ గివ్ ఫ్రైడే ఇచ్చేసేయాలి అప్పు ఉందనుకోండి ఫ్రైడే ఇచ్చేయాలి మన దగ్గర డబ్బు ఎవరికైనా ఇచ్చి నుంటే ఫ్రైడే ఇచ్చేయాలి ఫ్రైడే పవిత్రమైన దినం నువ్వు అన్నావు కదా లక్ష్మీ రూపంగా పవిత్రం కనుక తప్పనిసరిగా సాటర్డే సండే ఇవ్వాల్సినవి కూడా ఫ్రైడే ఇచ్చేసేయాలి అదే ధర్మం కానీ గ్రీడ్ ఉందనుకోండి దేశీ దేశీ సెల్వర్య రిలయన్స్ షేర్లలో సిల్వర్ కనపడుతుంది ఒకడికి వెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వెంటనే వెళ్ళి పడిపోయారు వాతావరణం బాగానే ఉంది సో ఈ విధంగా సిల్వర్ ఎవరిగా ఇక్కడ సిల్వర్ అక్కడ సిల్వర్ అక్కడ సిల్వర్ అంటే మన హృదయంలో ఉండే గ్రీడ్ మూలంగా మనకు అలా కనపడుతూ ఉంటుంది గదనమునందు మాలిన్యము గదనమునందు మాలిన్యం అంటే ఏమిటో తెలుసునండి అసలు ఆకాశము వలె ఉండడం అభ్యాసం చేయాలి ఆకాశంలో హద్దులు ఉండవు మాలిన్యం ఉండదు ఏమీ ఉండదు ఉంటుందని అనుకోకూడదు పొరపాటు ఏమీ ఉండదు ఆకాశము యొక్క స్వరూపాన్ని ఎంత లోతుగా మనం భావన చేస్తామో మెడిటేట్ చేస్తామో అంత స్వచ్ఛత పవిత్రత మన హృదయంలో నిర్మాణం అవుతుంది కాబట్టి ఎక్కడ లేని మాలిన్యాని మనం చూడరాదు తర్వాత ఇతరులలో కూడా దీనికి సిద్ధాంతం ఇతరులలో వాళ్ళలో వాళ్ళు కూడా చూడలేని గుణాన్ని మనం చూడాలి ఇప్పుడు ఇతరులు ఉంటాడు వాడికి వాడిలో గుణం ఉంటుంది అది వాడికి వాడికి తెలియదు అది మనం చూడాలి వాడు అనుకుంటూ నేను చేత కానీ వాడిని ఉంటాడు మనం చూడాలి నువ్వు చేత కానీ కాదు కాదు నువ్వు నీలో ఇంతటి సామర్థ్యం ఉందని ఆ సామర్థ్యాన్ని మనం చూడాలి ఇతరులలో వాళ్ళకి కూడా తెలియని గుణాన్ని మనం వెతికి పెట్టుకోవాలి ఈ పని మీరు ఎక్కడ మొదలు పెట్టాలో తెలుసిన మీ శత్రువుతో మొదలు పెట్టాలి మీ శత్రువుతో మొదలు పెట్టాలి ఈ ఫుడ్ స్టార్ట్లైడ్డ సో వాడిలో ఆ గుణం ఉన్నది వాడు నాస్తికుడండి నాస్తికుడైనా కూడా వాళ్ళు గుణం ఉన్నది వాడు పరాయి మనకి అపకారం చే అపకారం చేసినా వాడిలో ఒక మంచి గుణం ఉన్నది అని ఇప్పుడు ఎదరు మనల్ని తిట్టారనుకోండి ఎవళ్ళు మనల్ని తేడతారో వాళ్ళు మనకి దిస్తురు ఎందుకంటే మనల్ని తిట్టి వాళ్ళు మనకి ఒక అహంకారం తగ్గేందుకు మనల్ని నడిచే దారిని సరిచూసుకునేందుకు చక్కటి అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తారు మనల్ని పొగిడి వాళ్ళ వల్ల మనకేమీ ఉపకారం ఉండదు ఇప్పుడు మీరు ఎంతటి వారు అంతటి వారు మహాపండితులని మీరందరూ కలిసి నన్ను అన్నారనుకోండి నాకేం ఉపకారం ఉంటుంది మేము ఉపకారం ఉండదు నేను ఏదో తప్పు చెప్పాను అనుకోండి ఎక్కడో వ్యాకరణంలో ఏదో నా గుర్తు లేదో ఏదో తప్పు చెప్పారనుకోండి ఎవరన్నా మీరు ఆవేళ అలా చెప్పారు అది సరికాదండి ఇదండి అని తప్పు పాయింట్ అవుట్ చేశాడనుకోండి వెంటనే నాకు ఉపకారం ఇంకేత పొగడి వాళ్ళ వల్ల ఉపకారం ఉండదు తిట్టి వాళ్ళ వల్లే ఉపకారం కాబట్టి తిట్టి వాళ్ళలో మనం దోషాన్ని చూడకూడదు గుణాన్ని చూడాలి నిజానికి నన్ను తిట్టి వాళ్ళు నాకు పరమ మిత్రులు నేను వాళ్ళకి ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉండిపోతా అని అలా చూడాలి అలా ఎప్పుడైతే మీరు చూడడం ప్రారంభిస్తారో అప్పుడు ఏమవుతుంది గగనమును గగనముగా చూసే స్వభావం వచ్చేస్తుంది గగనంలో మాలిన్యాన్ని చూడడం తగ్గుతుంది వ్యంగనలో మాలిన్యం ఉండదు మీరు కల్పించుకుంటే తప్ప కాబట్టి ఎన్ని ఈ దృష్టాంతాలన్నీ కూడా ఇదికే ఫిజికల్ దృష్టాంతాలనే మాత్రమే కాదు వాటిల్లో చక్కటి అంతరార్థము కూడా కలదు నా స్వతహ కాబట్టి పాము స్వతహాగా లేదక్కడ అజ్ఞానము చేత ఆరోపించబడి తప్ప స్వతహాగా అక్కడ పాము ఏమీ లేదు కాబట్టి ఉపాధిని బట్టి జీవుడికి ఈ ఆత్మస్వరూపానికి ఉపాధిని బట్టి సంసారం వచ్చిందే తప్ప స్వతహాగా లేదు ఈ స్వతహ అన్నది సంస్కృతంలో అవ్యయం తస్సిన్ ప్రత్యే పంచమ్యాస్ తస్సిన్ స్వామి శబ్దం మీద స్వతహ అనే పదం వచ్చింది అవ్యయం దానికి తెలుగులో అనువాదం ఏదో తెలిసిన స్వతహాగా పెర్ఫెక్ట్ అనువాదం స్వతహారాయాలి మీరు హారాసి దీర్ఘం పెట్టి పక్కన గాయాలి ఇంకా ఎగరవాడికి సందేహం అనేది లేకుండా స్పష్టంగా తెలుసుకోవచ్చు నేను ఈ అనువాదాన్ని ప్రయోగించాను కాబట్టి మీకు చెప్తున్నాను ఓకే అయితే ఇప్పుడు ఆత్మస్వరూపంలో సంసారం లేకపోతే స్వతగా ఆత్మస్వరూపం ఏమిటై ఉంటుందంటారు నిరుపాధిక నిరూపాఖ్య ఉపాధి మీరు ఎప్పుడైతే తీసేస్తారో పేరు కూడా పోతుంది ఉపాఖ్య పోతుంది ఉపాధి పోతే ఉపాఖ్య పోతుంది ఇప్పుడు అహం బ్రాహ్మణ అన్నాడు అనుకోండి దేహాభిమానం చేత అలా అన్నాడు దేహాభిమానం లేకుండా ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నాడనుకోండి ఆ బ్రాహ్మణ అనే ఆఖ్య కూడా పోతుంది బ్రాహ్మణ కాకపోతే మరొకటి కాబట్టి ఉపాధి ఉంటే సంసారం ఎప్పుడైతే ఉపాధి లేదో ఆ టైటిల్ కూడా పోతుంది టైటిల్ అంత బరువు అదే కానీ టైటిలే బరువు మహాభారం టైటిల్ సో అంచేతనే పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టుకోకూడదు ఇప్పుడు సపోజ్ వైరాగ్య ధురంధర అని టైటిల్ పెట్టుకున్నాను అనుకోండి సపోజ్ టైటిల్ పెట్టుకున్నాను అనుకోండి పెట్టుకుంటే మా మిత్రులను పోల్ చేసి ఎవరిని తి అట్లించే వస్తువులలో రవ్వోసి ఎవరో పట్టుకుని అని అడిగితే ఆ పట్టుకురావయని నేను అంటారనుకోండి అప్పుడు మరి టైటిల్కి దానికి భేదం కాబట్టి ఏ టైటిల్ లేకుండా ఉంటే సింపుల్గా బతికేస్తూ ఉండదు ఎవరైనా వీక్నెస్లు ఉన్నా పర్వాలండదు ఎందుకంటే మానవ స్వభావంలో వీక్నెస్లు కూడా ఉంటాయి టైటిల్స్ పెట్టు కూర్చుంటే ఇంకా ఏ వీక్నెస్ ఉండకూడదు కాబట్టి టైటిల్స్ మహాభారం మా చిన్నప్పుడు ఒక అంటుంటే విన్నం మేము బేపనాడు బేపనాడు చెప్పుకుంటే పో సరిపడదాయా పంతులు వేదం చదువుకోవాలని అన్నాడు అంటే పక్కా ఆయన ఈయన వేదం చదువుకుంటున్నాడు నా చదువుకుంటున్నాడా సరలేదన్నామని వెళ్ళిపోయాడు ఉడితే వేపనాడు బేపనాడు అని అలా గొప్ప చెప్పుకుంటే ఏమైంది వేదం చదువుకుంటే వేపనాడు క్షత్రియుడు క్షత్రియుడు అంటే ఉంటే క్షత్రియుడు క్షత్రియుడు టైటిల్ బరువు అయిపోతుంది ఆత్మస్వరూపంలో ఏ ఉపాధి లేదండి దేహోపాధి లేదు కాబట్టి దేహాన్ని బట్టి వచ్చే టైటిల్స్ లేవు నిరుపాధ్యా అంటే ఎందుకు అసలు నేను నాకు గుర్తు లేదు ఏదో ఏం అక్కడ ఇవ్వలేదా నిరుపాధిక ఉపాధి సంబంధము లేదు అది నిరుపాఖ్యయా ఆ నిరుపాఖ్య అంటే నేనేదో టైటిల్ విధి చెప్పుకుపోతున్నాను కానీ దాని అర్థం ఏంటంటే ఇంద్రియం మనస్థులకు వాక్కులకు గోచరము కానిది అర్థం ఇట్స్ ఓకే నేనేదో కొంచెం జబర్దస్తిగా చెప్తూ ఉంటాను ప్రౌఢవాదము అని దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించింది మీకు అక్కడ ఉంటుంది రాసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయచ్చు మాట్లాడేప్పుడు అన్ని రకాలు పోతాయి సో కాబట్టి నిరుపాధిక నిరుపాఖ్య అయితే మరి ఎలాగా ఏమంటే దానికి ఉపాధిని బట్టి చెప్పడానికి వీలు ఎందుకంటే ఉపాధిని బట్టి వచ్చే ధర్మం స్వతహాగా లేదుగా స్వతహాగా ఉన్న ధర్మం అయితే దాన్ని బట్టి ఈ ధర్మము గలది ఆత్మ అని చెప్పచ్చు దానికి స్వతహాగా ఏ ధర్మము లేదు ధర్మాలన్నీ ఉపాధిని బట్టి వచ్చినవే కాబట్టి ఉపాధిని బట్టి వచ్చే ధర్మాన్ని అడ్డుపెట్టుకుని ఇదిగో ఈ ధర్మము గలది ఆత్మ చెప్పే ఛాన్సే లేదు పేరు పెట్టి ఈ టైటిల్ని పెట్టి ఈ టైటిల్ గలది ఆత్మ చెప్పే ఛాన్స్ లేదు మరి ఇంక ఆత్మను ఎలా చెప్పడం ఆత్మని నేతి నేతి అని చెప్పడమే ఉంటుంది నేతి నేతి ఇది వ్యపదేశ్య ఇప్పుడు మీరు పని చేయండి మీకు ఒక టెస్ట్ మీరేమిటో చెప్పండి నాకు మీరేమిటో చెప్పండి మేము సికింద్రాబాద్ వాసి నా సికింద్రాబాద్ వాస దేహం సికింద్రాబాద్లో పడుంది ప్రస్తుతం ఇంకో చోటుకి పోతుంది మనం ఇంకో రెండు రోజులు కాబట్టి డోంట్ టాస్క్ లైక్ దా ఓకే ఒప్పుకున్నాము నా కాదు మేమేమో క్షత్రియులము కమాన్ క్షత్రియుల గృహంలో పుట్టడమే తప్ప నీ స్వరూపంలో క్షత్రియ అనేది లేదు దేహధర్మం అయితే అవి కాక కొట్టేసేది మీరు చెప్పండి మీరేమిటో చెప్పండి నేను చూస్తాను మీ ప్రజ్ఞ ఏమిటో చూస్తాను నేను ఎమ్మె నేను ఎమ్మె అన్నారు అనుకోండి నువ్వు పుట్టినప్పుడు ఎమ్మెనా కాదుగా ఆ తర్వాత రేపు పొద్దున్న ఆ చదివిన చదువు అంటే మర్చిపోతావు అప్పుడు ఎంఏ ఉండదు కాబట్టి నువ్వు ఎంఏ నువ్వంటే అది కూడా కరెక్ట్ కాదు సో లైక్ దాట్ మీ గురించి మీరు ఏది చెప్పినా దాన్ని కొట్టిపారేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫాదర్ అన్నారు అనుకోండి అది కూడా నాట్ యాక్సెప్టం అతను కృతి యొక్క నియమాలను బట్టి ఏదో వ్యవస్థ నడుస్తుంది తప్ప దాంట్లో ఫాదర్హుడ్ అంటూ వీటిని ఎట్టి వీటి మీద ఏం ఉండదు సిమిలర్లీ మదర్ సిమిలర్లీ సన్ ఆల్ రిలేషన్స్ అలాగే ఉంటాయి రిలేటివ్ వన్ అని చెప్పిన వాడికి రిలేషన్ అని పేరు వచ్చింది రిలేటివ్ స్వతహాగా కాదు స్వతహాగా యు ఆర్ నాట్ ఫాదర్ ఇత్ రిఫరెన్స్ టు ది సన్ యువర్ ఫాదర్ మీరు స్వతహాగా ఏంటో చెప్పండి అంటే ఎవరైతే తెలుసుందండి ఆల్ ఎస్సెప్షన్స్ ఆర్ రాంగ్ అండ్ ఆల్ నెగేషన్ ఈజ్ రైట్ ఒక సింగిల్ ఎసర్షన్ కూడా ఉండదు ఆల్ నెగేషన్ ఇది రాయిట్ అని చెప్పిన నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈజ్ ది హయ్యెస్ట్ అండర్స్టాండింగ్ ఆత్మస్వరూపాన్ని నెగిటివ్ గా మాత్రమే చెప్పబడుగుతాం నేతి నేతి వ్యపదేశ్య సాక్షాత్ పరోక్షాత్ సర్వాంతర ఇది మనం చూసాం ్రహ్మాక్షరం ఈ ఆత్మ బ్రహ్మ అది ఎటువంటి బ్రహ్మ తెలుసునా అక్షరం బ్రహ్మ వినాశము లేని బ్రహ్మ వినాశము లేదు ఇప్పుడు చూడండి ఈ ఫ్యాన్ తిరుగుతోందనుకోండి దీంట్లో వినాశము గలవి వినాశము లేనివి రెండింటి సమావేశం ఆ కాడ ఆ గుడ్డి ఆ లోపల కాయలు కాయల చుట్టూ వైరు ఇవన్నీ వినాశము గలవియే వినాశము లేనిది ఎలక్ట్రిసిటీ ఒక్కటి మాత్రమే వినాశము లేనిది అదేవిధంగా ఈ దేహేంద్రియ సంఘాతంలో ఆ చైతన్యం ఒక్కటియే వినాశము అదే బ్రహ్మ ఇది అక్షరం బ్రాహ్మణంలో మనం చూస్తూ ఉన్నాము అంతర్యామి ప్రశాస్త అంతర్యామి అంటే లోపల ఉండి దేహేంద్రియ సంఘాతమునంతను నియంత్రిస్తూ ఉంటుంది ఇప్పుడు కన్ను చూడడం మర్చిపోయిందనుకోండి చెవి వినడం మర్చిపోయిందనుకోండి మీరు నిద్రలు వేసేప్పటికీ ఎంత గడ ఎంత గడబిడైపోతుంది అలా కాకుండా కన్ను వినడం ప్రారంభించి చెవి చూడడం ప్రారంభించిందనుకోండి ఎంత గడబిడైపోతుంది అలా ఏమీ అవ్వదు ఎందుకంటే అంతర్యామి లోపల ఒక శక్తి వీటన్నిటినీ నియంత్రిస్తూ ఉండాలి ప్రశాస్త సూర్యుడు లేటుగా వచ్చాడనుకోండి మీ గడియారాలు మీ రీసెర్చ్ మీ కంప్యూటర్ ప్రోగ్రాంలు అన్నీ కూడా క్రాష్ అయిపోతాయి చంద్రుడు ఉదయించలేదనుకోండి అన్నీ క్రాష్ అయిపోతాయి గాలి వీయలేదనుకోండి అన్ని సమస్యలు వస్తాయి అలా అవదు భేషాస్మద్వాతస్ పవతే సర్వమును ఆ పరమాత్మ చైతన్యము శాసిస్తూనే ఉన్నది అని అంతర్యామి బ్రాహ్మణంలో చెప్పారు ఔపనిషద పురుష ఇది అక్కడ ఇంకో బ్రాహ్మణంలో చెప్పారు ఔపనిషదం పురుషం వేధితునిచ్చామి అని నేను ఆ పురుషుణ్ణి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఏ పురుషుడు ఔపనిషద పురుషుణ్ణి అంటే ఎలాగంటే ఇప్పుడు పుష్కర అంటే ఎప్పుడు తెలిసినా ఆ ఆ పురుషుడికి పుష్కరుడు పేరు ఆ పుష్కరుడు ఏం చేస్తాడంటే సంచారం చేస్తూ ఉంటాడు చేస్తూ సడన్గా గోదావరిలో ప్రవేశిస్తాడు ఓ కొద్ది రోజులు ఉంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు గోదావరిలో ఇప్పుడు పుష్కరుడు ఎక్కడున్నాడు ఇప్పుడు గోదావరి ఉన్నాడు అలాగే నర్మదలో ప్రవేశిస్తాడు నర్మద పుష్కరుడు ఉన్నాడు ఆ పురుషుడు ఎప్పుడూ ఏదో ఒక నదిలో ఉంటాడు అలాగే మాకు ఈ పురుషుడు ఆ పురుషుడు కాదు మాకు కావలసిన పురుషుడు ఉపనిషత్తులలో ఉన్న పురుషుడు కావాలి మాకు ఔపనిషద పురుష మీరు బృందావనంలో ఉన్న పురుషుడు అయోధ్యలో ఉన్న పురుషుడు అది జరూసలంలో ఉన్న పురుషుడు మాకుడు మాకు ఉపనిషత్తులలో ఉన్న పురుషుడు కావాలి అని అడుగుతాను ఔపనిషదం పురుషం పుచ్చాన్ని అంటే అప్పుడు ఆయన వ్యాఖ్యానం చేస్తారు అది పైన చెప్పినట్టుగా ఉంటుంది ఔపనిషద పురుషుడు విజ్ఞానం ఆనందం బ్రహ్మ ఏమంటే బ్రహ్మ మీకు తెలియాలి కదా పరమాత్మ మీకు తెలియాలి ఎక్కడ ఉన్నాడో తెలుసినా మీలో ఉన్నాడు మీరు వెతుక్కోండి ఎక్కడ వెతుక్కోమంటారు నీ తెలివిలో నీవు వెతుక్కో నీ ఎందుకు తెలివి గలదు కదా ఆ తెలివిలో వెతుక్కో లేదా నీకు ఎప్పుడైనా ఆనందం అనుభవానికి వచ్చిందా ఆ ఆనందంలో వెనంద రూపంగా ఆ తెలివి రూపంగా ఆ పరమాత్మ ఉన్నాడు ఇంకేతనే ఆయన ఉపనిషత్ పురుష ఉపనిషత్తుల్లో చెప్పబడే పురుషుడు పురుషుడుంటే ఈశ్వరుడు ఇలాగే ఉంటాడు ఇది అధిగతం ఇదంతా కూడా మనము అధ్యయనము చేసినాము అని అంటున్నారు of uh us. -huh.